గణపతి భవామే ఉపమశిరవస్తమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పుత ఆను సేత సాధన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్య అస్మదాచార్యపలంతే గురు పరంపరా సహనా సహనస్ సహవీయంకర వహై తేజస్వినీతమస్తు నా విద్విషావహై ఓ శాంతిశాంతిశ్శాంతిం వా అరే ఇదం మహద్భూత అనంతమార స్ల్య భావ అవ కార్యకరణ భూత ఉపాధి సంపర్క భ్రాంతి జనితల్య భావం గురించి చూస్తూ ఉన్నాము తోర్పోయింది సాధారణంగా ఈ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నావు తెలియభావానికి మరో పేరు వ్యక్తిత్వం పర్సనాలిటీ నేను ఫలానాభ్యక్తిని అని ఆ మనిషి నన్ను నిశ్చయించుకుని ఉంటాడు తర్వాత చిత్రం ఏమంటే సపోజ్ ఇది కాదు అన్నావు అనుకోండి ఇది నేను చెప్పాను ఒకసారి నేను ఇది కాకపోతే మళ్ళీ నేనేమిటి అని అడుగుతాడు అంటే తాను ఏదో ఒకటి అయ్యి ఫండమెంటల్లీ దిక్ సెల్ఫ్ ఇస్ రాంగ్ ఎందుకంటే నీవు ఏది అయి ఉంటావో నేను నేను ఏదో ఒకటి అయి ఉండాలి అన్నప్పుడు ఆ ఏదో ఒకటి నీకు తెలుస్తుందా తెలియదా తెలుస్తుంది తెలిసిందంటే దృశ్యం అవుతుంది తప్ప దృక్స్వరూపంగా కాబట్టి నీచేత తెలియబడేది నీ స్వరూపం అన్నిటికీ కాబట్టి ఏదో ఒకటి అయి ఉండాలి ఇది కాకపోతే అది అది కాకపోతే మరొకటి అని ఏదో ఒక ఆరోపాన్ని నేను కలిగి ఉండాలి అనే దృష్టి తొలగిపోయే వరకు ఈ కిలయభావము ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాటుతూనే ఉంటుంది తర్వాత కిలయభావం కూడా స్థిరంగా ఏ ఉండదు అది మారిపోతూ ఉంటుంది సందర్భాన్ని బట్టి కిలయభావం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఇల్లు వాకిలు అన్నీ ఉండి భార్య పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండి అందరూ చెప్పిన మాట వింటూ ఉన్నప్పుడు కిల్యభావం ఓ రకంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతిని లేదా పిల్లలు చెప్పిన మాట వినకుండగా వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు ఉంటూ మన మాటను తిరస్కరించి లేదా ఒకప్పుడు భార్య చెప్పిన మాట వినకపోతే భార్య కాకపోతే కొన్ని అప్పుడు ఆ కీయ భావం ఇంకో రకంగా చాలా తేడా ఉండిపోతుంది సో మెడలో మాలలు పుష్పమాలలు వేసి అందరూ జిందాబాద్ జిందాబాద్ అంటూ ఉంటే ఈ మహాత్ముల దృష్టితో చెప్పిన గృహస్థ చెప్పి మళ్ళీ మహాత్ముల దృష్టాంతం కూడా అలా అంటున్నప్పుడు అక్కడ ఉండే క్రియభావము ఓ రకంగా ఉంటుంది ఈ జనులు ఎలా ఉంటారంటే ఓ రోజు కొండ మీద కూర్చోబెట్టి రెండో మీద గోతులు ఉంటారు ఈ ఎలక్షన్స్ చూడండి జయలలిత పెద్ద మెజారిటీతో నెగిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆవిడ ఎక్కడో అంత పాతాళానికి వెళ్ళిపోతే మళ్ళీ కరుణానిధి ఎక్కడ పెద్ద మెజారిటీతో నగ్గేశాడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చాడు కరుణానిధి పాతాళం కంటే కూడా లోతులకు పడేసి మళ్ళీ జైలు వెళ్తే పెద్ద మెజారిటీ కంటే నెగ్గించేశాడు వెరీస్ కరుణానిధి నా ఇండియాలోనే ఉన్నాడు ఆయన సో ఏమైపోయింది ఆయన పర్సనాలిటీ నా మాపి నష్టపోయి సో ఈ కిల్యభావం అనేది అలాగా రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది అది మీ స్వరూపం ఎన్నటికీ కాదు తర్వాత కిల ఏవ ఖిల్య అన్నారు భాష్య కాదు స్వార్థే యప్రత్యయ కిల మనకే ఖిళ్యము అని చెప్పారు అర్థం మారకుండగా యా అనే ప్రత్యయం వచ్చింది రెండు ఒకటే కానీ శృతి ఖిళ్యభావము అని వాడింది కనుక మనం ఎప్పటికీ కిల్యభావమనే వాడుతూ ఉంటాం కెల భావమన సో కాబట్టి మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఒకే ఒక ఉపాయం ఉంటుంది అదేమంటే మీరు ఏది కాదో దాన్ని కాదు అని స్పష్టంగా తెలుసుకుంటూ ఉండాలి మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుంటు అంతకంటే వేరే ఉపాయం లేదు అంటే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి మీరు ఏది కాదో మీరు తెలుసుకోవాలి అయితే నేను ఏది కాదో ఎలా తెలుసుకోవడం అది మాత్రం ఎలా తెలుసుకోవడము అంటే మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి సో మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ మౌలికమైన నేను ఉన్నాను నేను అంటే నేను ఉన్నాను నేను అన్నా నేను ఉన్నాను అన్నా నేను తెలుస్తూ ఉన్నాను తెలుసుకుంటూ ఉన్నాను కాదు తెలుస్తూ ఉన్నాను తెలుసుకుంటూ ఉంటే మళ్ళీ ఇంకొకటి వచ్చింది అక్కడ దే ఆధార్ ద్వైతం వచ్చింది నేను నా స్వయం ప్రకాశంగా ఉన్నాను స్వయం ప్రకాశంగా ఉన్నానంటే నా అంతటా నేను తెలుస్తూ ఉన్నాను దట్ ఈస్ ది బేసిక్ ఫ్యాక్ట్ మౌలిక సత్యం అంత మాత్రమే నేను ఉన్నాను అంతే మౌలిక సత్యం ఆ మౌలిక సత్యాన్ని పరిశీలిస్తూ ఉండాలి ఆ మౌలిక సత్యానికి మీరు జత చేసుకున్నటువంటి అధ్యారూపములు ఎన్నైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా తిరస్కరించడం అభ్యాసం చేయాలి ఉదాహరణకి నేను త్వరచుగా చెప్తూ ఉంటాను నేను పుట్టాను పుట్టాను అని ఆగదు ఫలానా చోట పుట్టాను అనేప్పటికీ మిమ్మల్ని మీరు పుట్టాను అనగానే ఒక దేహానికి మిమ్మల్ని మీరు కట్టిపారేసుకున్నారు ఫలానా చోట పుట్టాను అనగానే ఒక ఊరికి ఓ ప్రాంతానికి ఓ దేశానికి మీరు కట్టిపారేసుకున్నారు చలా నా టైంలో పుట్టేనోగానే ఓ తిథికి నక్షత్రానికి రాశికి వారానికి మద్యానికి ఇంకా ఏవో ఇంకో అరడజన్ వాటికి యోగము అని అంటారు వాళ్ళు వాళ్ళు యోగం తక్కువ వాళ్ళు భగవద్గీత వచ్చి యోగం అంటే భగవద్గీత వాళ్ళకే తెలుసులేమో అని అనుకుంటే మేమేం భగవద్గీత వాళ్ళకేం తీసిపోలేదండి అని వాళ్ళు ఒక డజన్ యోగాలు చూశాను నేను వాళ్ళకి సో ప్రతిరోజుని యోగం కింద మార్చేశారు వాళ్ళు సోమవారం అమృత యోగము మంగళవారం మృత్యుయోగము మృత్యుయోగము తెల్లవారుగానే పంచాంగం ఇస్తే మృత్యుయోగము అని కనపడింది అనుకోండి మీకు మీకు అవంతృష్ణ గుండెల్లో రాయి పడ్డట్టు అనిపించలేదు మీకు జలదండము అన్నారు అనుకోండి వీటి మీరు చూసినప్పుడల్లా బిక్కు బిక్కు అంటూ తర్వాత ఇంకోటి కొన్ని ఆ జలదండము అనే మాటకి ఒక మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్ అది అని అన్నాడు అంటే అర్థం ఏంటి నాకు అర్థం కాలేదండి మీరు పెద్దలు మీకు తెలుసుంటే తెలుసుండొచ్చు కానీ నాకైతే తెలియలేదు ఎలా గండ గండం అంటే అర్థమేంటి గండం అంటే అర్థం ఏంటి చచ్చిపోవడమే కదా మరి అయితే అందరికీ ఉంది గండం ఆ చెప్పిన వాడికి కూడా ఉంది గండం అవతార పురుషులకి ఉంది గండం మీరు హిరణ్యకసుపుడు అడిగాడు నేను పృథివీతో చచ్చిపోకూడదు అప్పులతో చచ్చిపోకూడదు వైరితో చచ్చిపోకూడదు అగ్నితో చచ్చిపోకూడదు ఆకాశంతో చచ్చిపోకూడదు అంటే ఐదు గండ డివైడ్ చేసి ఐదు గండాలు రాకుండకూడదు అని అంటే అర్థమేంటి ఏదో ఒక ఏదో ఒక గండ ఉండనే ఉంటుంది పోతే ఆత్మస్వరూపానికి నయనం చెందంతి శస్త్రాన్ని నయనం దహతి పవక న చైనం క్లేదయం త్యాప ఆత్మస్వరూపానికి జలగండం లేదు అగ్నిగండం లేదు పృథివీగండం లేదు నోషయతి మారుత వాయుగం కూడా లేదు ఆకాశగండములు ఎవరికీ లేదు ఎవరికి ఆకాశం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి సో వదిలి మీన్ పోయి జలగండం అంటే అర్థం ఏంటి సో ఈ విధంగా నేను ఫలానా టైంలో పుట్టాను అనేది ఒక అత్యంత భయంకరమైనటువంటి కిల్యభావం అది దాన్ని కూడా తర్వాత పేరెంటేజ్ వంశం వర్గం సో ఇవన్నీ కూడా ఖిల్ల ఖిళ్యభావములు తర్వాత ఐఎమ్ లివింగ్ అట్ సచ్ అండ్ సచ్ ప్లేస్ పరివిరాజకులు అంటే అర్థం ఏంటండి ఎక్స్ సచ్ అండ్ సచ్ ప్లేస్ అనే కిలయభావం లేనివారు అని అర్థం ఒకప్పుడు పరివిరాజకులు అంటే ఆయన పెద్ద వయస్సు కారణంగా ఎక్కడికి తిరగట్లేదు అనుకోండి అయినా పరివిరాజకుడే తిరగకపోయినా పరివిరాజకుడే తిరుగుతున్నా పరివిరాజికుడే ఒకప్పుడు తిరుగుతున్నా పరివిరాజకుడు కాకుండా పోతాడు ఎందుకంటే మెడికల్ రిప్రజెంటేటివ్ పరివిరాజికుడు అవుతాడా ఎప్పుడైనా మీరు మెడికల్ రిప్రజెంటేటివ్ తోటి మాట్లాడారా మాట్లాడితే తెలుస్తుంది మీకు నేను మెడికల్ రిప్రజెంటేటివ్తో మాట్లాడా మీరు నెలలో ఎన్ని రోజులు ఇంటి దగ్గర ఉంటానండి అని అడిగారు రాత్రిపూట అంటే ఆయన చెప్పాడు నెలలో ఆరేడు రోజుల కంటే నేను రాత్రిపూట ఇంటి దగ్గర ఉండను అని చెప్పాడు ట్వంటీ డేస్ అతను అవుట్ సైడ్ ఉంటాడు వాటిల్లో చాలా రాత్రులు రైల్లో నిద్రపోతాయి ఎందుకంటే ఎప్పుడూ అంది అంది అంది మూవ్ ఉంటాడు అనమాట కాబట్టి మెడికల్ రిప్రజెంటేటివ్ అని ప్రభురాజకుడు అంటారా అనరు ఎందుకని హీఈ్ ఎ టైడప్ ఒక టైట్ డాన్ టైడ్ అప్ అంటా డౌన్ అంటే పెట్టడం హీ ఈజ్ అ టు ఎ ప్లేస్ టు ఎ హోమ్ టు ఏ వైఫ్ టు ఎ సెట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఎ సెటప్ ఓ సెటప్ ఉంటుంది ఆ సెటప్కి కట్టివేసుకుని ఉంటాడు దాన్నే తెలియభావము అని అంటారు సో అలాగే ఐఎమ్ ఫాదర్ ఆఫ్ సచ్ అండ్ సచ్ అనేది ఈరోజు చిన్న వయసులో బానే ఉంటుంది కానీ ఓ వయసు వచ్చిన తర్వాత ఆ కిలయభావం నుంచి బయటపడుకోవాల్సి ఉంటుంది ఈ విన్నా ఎంప్లాయిడ్ బై సచ్ అండ్ సచ్ అది కూడా కిలయభావం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇవి ఏమీ కూడా ఆ మౌలికమైనటువంటి అనే సత్యమే అది సత్యం దానికి తిరుగులేని సత్యం ఆ సత్యానికి ఇవి ఏమీ కూడా సంబంధించినవి కావు వీటిని వీటిని కూడా ఆ అహమస్మిపై మీరు ఆరోపించకుండా ఉండాలి తర్వాత ఎప్పుడు మన అజ్ఞానం ఈ కిల్యభావం యొక్క లక్షణం ది డైనమిక్స్ ది మెకనిజం ఆఫ్ ది కిల్యభావ ఎలా ఉంటుందంటే అహమస్మి అనే మౌలిక సత్యానికి దిస్ ఆర్ దట్ అనే అధ్యారోపణతో కలగాపలగమై ఉంటుంది నేను ఉన్నాను నేను ఉన్నాను అన్న నేను ఉన్నాను అనేదానికి ఒక కళాన్ని వీడి జత చేస్తాడు లేదా ఒక దేశాన్ని జత చేస్తాడు లేకపోతే ఒక అధ్యారూపం ఏదో వర్ణ వర్గ ఇత్యాది జత చేస్తారు ఏది జత చేస్తాడో అది వీడి మనస్సు చేత భావన చేయబడుతూ ఉంటుంది లేదా వీడి కళ్ళు చేత చూడబడుతూ ఉంటుంది చెవుల చే వినబడుతూ ఉంటుంది సో ఆ విధంగా ఇంద్రియగోచరమైనటువంటి ఒక అంశాన్ని తీసుకుని అహమస్మి అనే సత్యంతో ముడిపెడతాడు ఆత్మ అనాత్మగ్రంథి అంటారు అదే ముడి ఆ ముడికే కిలయ భావము సో ఆ ముడిని మీరు నిరంతరము బ్రేక్ చేసుకుంటూ కూర్చోవాలి అదే ఆత్మనిష్ట అంటారు కాబట్టి అయాం అహమస్మి సత్యానికి నేను ఫలానా ఫలానా ఫలానా ఆ అనాత్మభావం ఏదైతే ఉన్నదో అనాత్మ ధర్మం అనండి లేదా భాగం అనండి అవన్నీ కూడా మనస్సు చేత కల్పితమయ్యేది ఇంద్రియ గోచరం అయ్యేది కూడా నిక్షారూపమే కానీ యథార్థం కాదు ఇంద్రియ గోచరం చాలా మటుకి ఇంద్రియ గోచరాలు కూడా కావు నేను ఫలానా నక్షత్రం ఫలానా తిథి ఇవన్నీ ఇంద్రియ కూడా కావు అవి కేవలము మానస ప్రత్యయములు మాత్రమే అవి ఆ మిషన్లో వాటికి యథార్థత ఉంటే ఉండొచ్చు ఇప్పుడు సినిమాలో హీరో వెల్లన్నని కొట్టాడా లేదా సినిమాలోనూ కొట్టాడు ఏమండి కానీ యథార్థంగా విలన్ అనేవాడిని ఒకరిని హీరో అనేవాడు ఒకడిని నిజంగా కొట్టేసాడు అంటారా అబ్బే లేదండి అబ్బే అలాంటి అది అలాంటి పెట్టండి వితిన్ బి సినిమా కొట్టేయడం లేదా కాబట్టి ఆ రకంగా ఆ నక్షత్రాలకి తిథులకి వారాలకి మీరు కొంత యథార్థతని వ్యావహారికత్వాన్ని మీరు ఇవ్వదలుచుకుంటే యథార్థత అనకూడదు యథార్థత అనబుద్ధి కాదు ఎందుకంటే మిథ్యాభూతమైన దాన్ని యథార్థం యథార్థం మనం మనమే కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి దానికి కొంత వ్యావహారికత కొంత ఇంటరాక్షన్ ఇప్పుడు మీ దేశంలో అడుగుతాడు సో ఏమని అడుగుతాడంటే నేను ఏమని అడుగుతాడంటే నీవి డేట్ ఆఫ్ బర్త్ ఏమిటని అడుగుతాడు అడిగితే మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి అది వాడి దగ్గర రికార్డులో వాడు చూసుకుంటాడు ఇన్ఫ్యాక్ట్ యూఎస్లో డేట్ ఆఫ్ బర్త్ను వాళ్ళ ఐడెంటిఫికేషన్ కింద వాడతారు మీరు అక్కడ మందులు కావు కొనుక్కోవాలనుకోండి ప్రిస్క్రిప్షన్ ఇస్తే కానీ మందులు ఇవ్వరు ప్రిస్క్రిప్షన్ మీకు డాక్టర్ టెలిఫోన్ మీద ప్రిస్క్రిప్షన్ పంపించేస్తారు బై టెలిఫోన్ కాబట్టి మీరు డాక్టర్ మందులు షాప్కి వెళ్ళగానే మీ పేరు మీద అక్కడ మందులు ప్రిస్క్రిప్షన్ వాళ్ళు టైప్ చేసి పెడతారు ఒక బాక్స్లో వేసి సిద్ధంగా పెడతారు కానీ మీరు అడిగిన వెంటనే ఇచ్చారు ఐడెంటిటీ చూపించాలి ఐడెంటిటీ అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్తే సరిపోతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అడుగుతారు వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది ఆ డాక్టర్ ఇచ్చింది కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన వెంటనే మీకు ఇచ్చేస్తారు కాబట్టి అటువంటి చోట డేట్ ఆఫ్ బర్త్ ఎంత అడిగితే అబ్బాబ్బా నేను పుట్టలేదండి అహం అజన్మ అని డేట్ ఆఫ్ బర్త్ చెప్పేసి ఆ ఒకసారి స్వామి హితాత్మానంద గారు అడిగారు ఏమండి స్వామీజీ మిమ్మల్ని అడగ చూడకూడదు తెలియట్లేదు మీ వయస్సు ఎంత నేను అంటే నేను i i was genuinely in difficulty to answer the question genuinely nenu a maate cheppanu chudandi meer adigaru nenu yatharthanga naaku ibbandiga undi yatharthanga really i am telling you, i am not boasting ibbandiga undi but i will make an effort to answer your question andu nenu i made an effort to answer the question andu ilaaga jarigina episode meeku cheppanu kabatti nenu anive emunte so consistent ga మీరు ఏ అనాత్మధర్మాన్ని ఆత్మనిందు ఆరోపించారో డేట్ ఆఫ్ బర్త్ అంటే అది దేహధర్మం దేహధర్మం అని మీరు తీసుకుంటున్నారు నేనైతే దాని దేహధర్మం అని కూడా నేను స్వీకరించాను దేహానికి భర్తే దేహానికి భర్త్ మీరు నిర్ధారించలేరు ఎందుకంటే తల్లి గర్భంలో దేహము ఎప్పుడు పుట్టిందన్నది యూ కెన్ నెవర్ ఎవర్ నో ఇట్ కెన్ నెవర్ ఎవర్ పిన్ పాయింట్ అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కానీ మీరు ఏదో ఊహ చేసుకుని అది ఆ పుట్టిన సమయంలోనే ఒకటి అనుకుని అదే దేహం యొక్క భర్తని మీరు నిర్ణయించుకున్నారు దేహానికి భర్త్ కాదు అది దేహం అప్పటికే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ టెన్ మంత్స్ గివ్ ఆర్ ఫ్యూ డేస్ టెన్ మంత్స్ ఓల్డర్ ఆల్రెడీ కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ అయినా కూడా అందరూ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ టైము మేము తీసుకుంటాము యూఆర్ వెల్కమ్ టు టేక్ దాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అబ్జెక్ట్ టు దాట్ బట్ ఆత్మస్వరూపానికి దాంతో ముడిపెట్టారంటే వ్యవహారం మినహాయించి పరమార్థంలో దాన్ని మోసుకొచ్చారంటే మీరు ఆల్రెడీ మీరంతట మీరే క్షిల్యభావాన్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఎప్పటికీ కూడా యహమస్మే అనే మౌలిక సత్యం నుంచి ఐ ఆమ్ దిస్ ఐ ఆమ్ దట్ అనేటువంటి కియ్యభావానికి ఆశ్రయమైన భావజాలాన్ని నిరంతరము తిరస్కరించటం అనేది చాలా ఆవశ్యకమైన విషయము खिभाव अ साल समद्र प्रवेशिस्त एम सम्रम अला किल्य भावा निराकते एम चुत महति भूते स्वयोन महासमुद्रस्थात्म परमात्म अजरे सिदे सैंधवघनवत्घने अनते अपारे निरंतरे अविद्याजन भ्रांतिदर्जि प्रवेशिडते कि भावा निराको అప్పుడేమవుతుందంటే మీ యొక్క ఆ పరిచ్ఛిన్న భావము ఆ మహా మహా మహా మహా అంటే పరి అపరిచ్ఛిన్నమైన ఆ పరమాత్మ ఎందు విలీనమైపోతుంది ఎలాగంటే సో మహాసముద్ర స్థానీయ ఇప్పుడు దృష్టాంతంలో నది మహాసముద్రంలో కలిసిపోయినట్టుగా నదికి ఖిళ్యభావం ఉంటుంది నది అంటేమే కిల్యభావం ఒక రెండు ఒడ్ల మధ్యన ఒడ్డులు ఇటో ఒడ్డు అటో ఒడ్డు ఉంటుంది ఆ రెండు ఒడ్డుల మధ్యన ప్రవహించే జలరాశికి ప్రవహించాలి ఆ రెండు ఒడ్డుల మధ్యన ప్రవహిస్తూ ఉండాలి అది కూడా ఆ ప్రవాహం కూడా సముద్రాభిముఖంగా ఉంటుంది ఎప్పటికీ ఒకప్పుడు సముద్రం ఉన్న డైరెక్షన్లో వెళ్ళకపోవచ్చు బట్టి ఓవరాల్ సముద్రాభిముఖంగా ఉంటుంది ఇప్పుడు పెనామా కెనాల్ సౌత్ నార్త్ ఉంటుంది పెనామా కెనాల్ నార్త్ సౌత్ ఉంటుంది కానీ పసిఫిక్ ఓషన్ అని అట్లాంటిక్ ఓషన్తో కలుపుతుంది అదేలాగా సో నార్త్ సౌత్ ఉంది కదా మరి ఈస్ట్ వెస్ట్ ఉంటుందా అంటే అక్కర్లేదు అక్కడ పసిఫిక్ ఓషన్ నుంచి ఆ షిప్స్ కొంచెం అలా అలాగ తిరిగి ఆ నార్త్లో ప్రవేశించి సౌత్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇలా మలుపు కొట్టి దాంట్లో అట్లాంటిక్లో పడతాయి అండి కాబట్టి నార్త్ సౌత్ ఉంటుంది పెసిఫిక్ కెనాల్ సరే అట్లాంటిక్ కెనా సరే కెనామా కెనాల్ మీరు కవర్ చేయాల్సింది ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ కవర్ చేయాల్సి వచ్చినా నార్త్ సౌత్ చేస్తారు కాబట్టి ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి ఇలా వచ్చి అలా మలుపు వేసి నార్త్ సౌత్ డైరెక్షన్లో వెళ్ళి మళ్ళీ సౌత్ నుంచి బయటకు మళ్ళీ ఓ మలుపు వేసి ఈస్ట్లోకి వెళ్తాం కాబట్టి అదేవిధంగా నదులు కూడా అలాగే ఉంటాయి గంగ కాశీలో ఉత్తర అని పేరు కాశీలో గంగ ఏమవుతుందంటే అంతవరకు సము తూర్పు వైపు తిరిగిది తూర్పు వైపు ప్రవహించే గంగ కాశీ వచ్చే ఉత్తరం వైపు ప్రవహించడం ప్రారంభిస్తుంది ఎంత ఓ నాలుగైదు మైళ్ళు మళ్ళీ వెంటనే వెళ్ళి అది కవర్ చేసేసుకుంటూ మళ్ళీ ఈస్ట్ వైపు ప్రవహిస్తుంది గంగ ఉత్తర కాశీలో అందుగురించి కాశీ పుణ్యక్షేత్రం అక్కడ గంగ ప్రసి పురాణ ప్రసిద్ధి సో వాటెవర్ కాబట్టి నది తన కిళ్ళభావాన్ని విడిచిపెట్టి సముద్రంలో కలిసిపోయినట్టుగా నది సముద్రంలో కలిసిపోవడం అన్నది నదీ సముద్ర దృష్టాంతం చాలా గొప్ప దృష్టాంతం సో మరి మీరు ముందగోపనిషత్తులో జరిగారు సో అక్కడ యథా నద్యమానా నదంటే ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడూ సముద్రాభిముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది అలాగే మన జీవితం కూడా శాస్త్ర శ్రవణ మరణ నిరుధ్యాసార్దుల ద్వారా ఈ కియభావాన్ని అలా క్రమక్రమంగా అభ్యాసం ద్వారా తర్వాత బ్రహ్మాభ్యాసం అంటారు జరిగిన ఇప్పుడు మనం చేసి శ్రవణం బ్రహ్మాభ్యాసం ఈ బ్రహ్మాభ్యాసం ద్వారా కిల్యభావం అనేక పొరలు పొనలు పొరల కింద ఉంటుంది ఉల్లిపాయ పొరల్లాగా కిల్యభావం ఒక్కొక్క పొరనే ఒక్కొక్క పొరనే తొలగించుకుంటూ అలా మన జీవిత ప్రవాహం ముందుకు సాగుతూ ఉంటుంది ఒక నది సపోజ్ మీరు వివేకాభ్యాసం చేయటం మానేశారనుకోండి వేదాంత అభ్యాసం చేయటం మానేశారు మరి వాటెవర్ రేసారు ఏదో బిజినెస్ సర్గొచ్చో లేకపోతే ఇంట్లో పెళ్ళో లేకపోతే ఏదో పేరెంటమో ఏదో ఉంటాయి కదా ఏదో కొత్తగా గృహస్థాశ్రమం స్వీకరించిన వాడికి ఉంటాయి తప్పు కాదు కానీ రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు పేరెంటాలంటే అర్థమే ఉంది దానికి ఈ రిటైర్డ్ పీపుల్ ఈ ఓల్డ్ పీపుల్ అందరూ ఆ పెళ్ళిళ్ళ వెళ్ళి అక్కడ కూర్చుంటారు వాళ్ళు డాక్టర్ని కూడా పెట్టుకోవాలి వీళ్ళ ఈ ఓల్డేజ్ సందర్లే ఇన్వైట్ చేస్తే ఎక్కడో వృద్ధాశ్రమంలో ఉండాల్సిన వాళ్ళందరూ పెళ్లి పొద్దుట్లోకి వచ్చి కూర్చుంటే కూర్చుంటే నిలబడలేడు నిలబడితే కూర్చోలేడు ఆ పెళ్లికొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి ఈ ఈ పెళ్లికొడుకు ముత్తాత గారిని చూడడం అదో వాళ్ళు అనుకుంటారు కూడా అరే పెళ్లికొడుకు ముత్తాత వస్తున్నట్రా బాబు ఆయన్ని జాగ్రత్తగా ఈ రెండు రోజులు ఆయన ప్రాణం ఎటువంటి డిస్టర్బ్ కారణంగా భద్రం పెట్టండి ఆయన కాపాడండి జాగ్రత్తగా పెళ్ళి అయిపోయి నాగవల్లి అయిపోయిన తర్వాత పల్లె కొట్టేసి ఆయన్ని తీసుకెళ్ళా బుర్రబండిలోనూ ఎక్కడో ఎప్పించేస్తే ఇంకా ఆ తర్వాత ఆయన ఉందా ఊడిదా వాళ్ళకి ఏం పర్వాలేదు అని వాళ్ళు అనుకుంటారు దట్ ఈస్ హౌన్ దింక్ దింక్ లైక్ దా కాబట్టి ఈ రకంగా దానికి మీరు బ్రేక్ ఇవ్వకూడదు నిరంతర నది ప్రవహించడం మానేసింది అనుకోండి ఈ గంగానది ప్రవహించడం మానేసిందండి ఏమైపోతుంది గంగానది మురికి వాసన కొడుతుంది ప్రవహించడం మానేస్తే ఈ నో దట్ ప్రవహించడం మానేస్తే దట్ ఈస్ ది డెత్ ఆఫ్ ది రివర్ మీరు అంచేతనే గంగానదికి అక్కడ పడితే అక్కడ డ్యాములు కట్టేశారనుకోండి ఇంక ప్రవహించదు ప్రవహించకపోతే దట్ ఈస్ ది డెత్ ఆఫ్ ది రివర్ రివర్ విల్ డై అలాగే చాలా మన ముసీ ఏమైంది చచ్చిపోయిందా లేదా ఇంకా బతికిందా ముసీ నది నాకు అర్థమైనంతలో ముసీ నది లేదని నేను అనుకుంటున్నా నాకు ఎవరిలో ఢిల్లీ వాసులు చెప్పారు యమునా నది లేదు అయ్యో ఉండాలి కదయ్యా బాబు ఢిల్లీ నదిలో యమునా నది బ్రిడ్జి ఏది ఉంది కానీ ఆ బ్రిడ్జి యమునా నది మీద లేదు మురికి కాలవ మీద ఉంది బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి అడుగునా యమునా ప్రవహించట్లేదు మురికి కాలవ మొత్తం ఢిల్లీలో ఉన్న మురికంతా వచ్చి అక్కడ అలా ఫిక్స్ అయిపోయి నిలబడిపోయి ఉందట అదే ప్రవహించటం లేదు అని చెప్పారు వర్షాకాలం ప్రవహిస్తుంది వేసవకాలం ప్రవహించడానికి మురికి నీరు అక్కడే ఉంటుంది సో నది ప్రవహించడం మానేయకూడదు మన జీవితం అలా అయిపోకూడదు సంసారంతో నిండిపోయి ప్రవహించడం మానేసి ఆత్మవిచారం ప్రవహించడం మానేసింది అలా ఉండకూడదు లా ప్రవహిస్తూనే ఉండాలి ఎవరైనా పెళ్లి గురించి మీరేమనుకోకుంటున్నా ఏదో దృష్టాంతం ఎవరి దేకి టు ది హార్త్ సో అంటే నిరంతరము శాస్త్ర శ్రవణాన్ని చేస్తూనే ఉండాలి ఆ వివేకాభ్యాసాన్ని చేస్తూనే ఉండాలి కబీర్గా సేవనాడో తెలుసునండి బీటు గయే దిన్ భజన బిన ఈశ్వర స్మరణ లేకుండా రోజులన్నీ గడిచిపోతున్నాయి ఇంకా ఉందా పాట బాల్యం అంతా కూడా బాలస్తావత్ క్రీడాసక్త అన్నారు శంకరుడు కబి కబీర్ కూడా అలాగే అన్నాడు బాల్యం అంతా ఆటపాటల్లో గడిచిపోయింది తరుణస్థావత్ తరుణీసక్త శంకరులు వయస్సులో ఉన్నప్పుడు ఇంకో వయస్సులో ఉన్న అమ్మాయి వంటి చుట్టూ పరిభ్రమించడంలోనే వీడి జీవితం గడిచిపోయింది ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఒకప్పుడు ఫిజికల్గా ఆమె చుట్టూ తిరుగుతాడు ఇంకోప్పుడు మానసికంగా ఆమె చుట్టూ తిరుగుతాడు అని అనుకో ఉంటుంది అప్పుడప్పుడు అసమానం నా చుట్టూ తిరగడం దూరంగా పొందాను అనుకో అందా కూడా వీడు విరూపించుకోకుండా వళ్ళీ తిరుగుతూ ఉంటాడు నాకు నీ చుట్టూ అధికారం నాకున్నది అని వీడు భ్రమపడి తిరుగుతూ ఉంటాడు అయిపోయింది అయిపోయింది ఇంకో ఇరవై పాతికేళ్ళు వెళ్ళిపోతాయి తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త వృద్ధుడు అయిన తర్వాత నా గుండెకాయ ఏమవుతుందో నా ఊపిరితిత్తులు ఏమవుతాయో నా కాలు ఏమవుతుందో నా ప్రోస్టేట్ ఏమవుతుందో అని బెగ్గబెట్టుకుంటూ నాకు శబ్దం చేస్తాను ఎంతసేపు అర్ధదృష్టి ఊర్ధ్వదృష్టి లేదు ఊర్ధ్వదృష్టి అంటే భ్రూమధ్యము సహస్రానము పరమాత్మ ఊర్ధ్వమూల మహశ్శాఖం ఊర్ధ్వ అంటే పరమాత్మ సో ఈ దేహ దృష్టే పెట్టుకున్నాయి ఆ చింత దేహ దృష్టి పెట్టుకుంటే నీకు బెంగా వచ్చేస్తుంది చింత చింత అంటే బెంగ వది ఏవేవో కన్సర్న్స్తో ఉండిపోతాడు పరమే బ్రహ్మణి కోపిన సత్త అరే నా కిల్యభావాన్ని నేను ఆ సముద్ర స్థానీయమైన పరబ్రహ్మ ఎందు ప్రవేశపెట్టాలి అనే దృష్టే అడి చేయలేదు అని అంటారు శంకరు అలాగే కబీర్దాసు బీచ్ అయ్యే దీని సో యథా నిజ సందమానా ఆ సందమానా శానచ్చి అంటారు మనం షానచ్చి ప్రత్యయం నిరంతరము అలా అభ్యాసం చేసుకుంటూ శ్రవణమల ప్రవహిస్తూ ఉంటుంది ప్రవహిస్తే సముద్రే అస్తంగచ్చంతి సముద్రంలో విలీనమైపోతాయి ఎలాగ విలీనమవుతాయి నామరూపే విహాయ ఒకసారి సముద్రంలో పడిపోతే గంగ గంగ కాదు యమున యమున కాదు గోదావరి గోదావరి కాదు కావేరి కావేరి సముద్రంలో పడిపోతాయి తథ అది దృష్టాంతం తథా విద్వాన్ ఆత్మస్వరూపం తెలుసుకున్నటువంటి సాధకుడు నామరూపే విహాయ నామరూపములను అన్నిటినీ విడిచిపెట్టేసి ప్రతీది ఇప్పుడు నేను శ్రవణ నక్షత్రంలో పుట్టాడు నామ వైత తదు నామా అది నామ నాది ఫలానా ప్రాంతం అంటే అది నామ కదా ఇట్ ఈజ్ నామా నా మై వై తత్ అని అన్నాడు సనత్కుమారుడు నారదుడితో ఏడో అధ్యాయ చాంద్రోధ్య నామా నామా నామా యు ఆర్ నాట్ ఎ నేమ్ యు ఆర్ ద నేమ్ లెస్ సో తథా విద్వాన్ నామరూపే విహాయ నామరూపాలను విడిచిపెట్టేసి ఏమన్నా నామరూపాలను విడిచిపెట్టడం అంటే ఎలా ఉండాలో తెలుస్తున్నాను ఎలా వస్తుంది అది మీరు అభ్యాసం చేస్తే తెలుస్తుంది మీ పేరు పెట్టి పిలిస్తే మీరు ఉలిక్కి పడతారు విలుక్కు పడ్డదంటేమిటి సహజంగా స్పాంటేనియస్గా మీరు రెస్పాన్స్ ఇవ్వలేరనమాట ఎందుకంటే యు ఆర్ డిసోసియేటెడ్ విత్ యొక్క నేమ్ మీ పేరు నుంచి మీరు డిసోసియేట్ అయిపోతే మీ పేరు పెట్టి పిలిస్తే అరే మన్ని పిలుస్తున్నారేమో అని మీకుగా డౌట్ వస్తుంది అవునులే మమ్మే కదా పిలుస్తుంటా అని వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తారు బికాజ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ద నేమ్ సో అలాగా నామాన్ని విలువెట్టేయాలి నామాన్ని వదిలిపెట్టాలంటే రూపాన్ని కూడా విదిలిపెట్టినట్టే సో అక్షీయ భావమునంతనూ విదిలిపెట్టేసేయాలి తధావిద్వారు నామరూపే విహాయ పరాత్పరం పురుషముపైతి దివ్యం అని మంత్రం ఆ పరమాత్మ ప్రవేశిస్తాడు ఉపైతి సో ఉప దగ్గరగా దగ్గరగా దగ్గరగా వీడి విలీనమైపోతాడు సో అది మహాసముద్ర స్థానీయే ఆ పరమాత్మ ఎందు వీడు విలీనమైపోతాడు పరమాత్మ ఆ మహాసముద్రము యొక్క స్థానంలో ఉన్నది స్థానీయే అంటే ఆ దృష్టాంతంలోని అర్థం అటువంటి పరమాత్మయందు వాస్తవానికి ఆ పరమాత్మ మహతి భూపే అది ప్యూర్ ఎగ్జిస్టెన్స్ ఎటు అంటే సప్త శుద్ధ సత్ భూతము అంటే సత్ సావకాలిక్రత్యయ పూర్ పూర్ణ సత్ దానికి భూతము పేరు అది మహతి అంటే సర్వపరిచ్ఛేదరహితమైన అంటే ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో పోయేది కాదు దేశ పరిచ్ఛేదం ఉన్నది కాదు ఆబ్జెక్ట్ వైజ్ పరిచ్ఛేదం కూడా దానికి లేదు సో ఇప్పుడు ఘటముందనుకోండి ఘట పటో నా అంటే ఆబ్జెక్ట్ వైజ్ పరిచ్ఛేదం ఆ విధంగా బ్రహ్మకి తేనెతోటి పరిచ్ఛేదం లేదు ఎందుకంటే సర్వము బ్రహ్మ ఉన్నాయి కనుక ఆబ్జెక్ట్ వైజ్ పరిచ్ఛేదం కూడా లేదు స్వయోనవు ఈ కిలయభావము అక్కడి నుంచే పుట్టింది అలాగైతే ఆ ఉప్పుగడ్డ ఆ ఉదకం నుంచే పుట్టిందో మళ్ళీ ఉదరకంలోనే కలిసిపోయిందో అదేవిధంగా ఈ క్షిల్య భావం కూడా ఆత్మ చైతన్యం నుంచే కాబట్టి ఎక్కడి నుంచి పుట్టిందో దాంట్లో విలీనమైపోవడం అత్యంత సహజమైనటువంటి స్థితి దాంట్లో అసలు పెద్ద శ్రమే ఉండదు ఇప్పుడు నీ నూనె నేలలో కలిసిపోవాలంటే కష్టం కానీ నీళ్లు నేలలో కలిసిపోవడానికి ఏమీ సమస్య లేదు కాబట్టి అటువంటి మహాసముద్ర స్థానీయమైన పరమాత్మ ఎందు అది ఎటువంటి పరమాత్మ అజరే అమరే అండ్ ఆ భయే ఆ పరమాత్మ ఎందు మృత్యువు లేదు జర లేదు ఆత్మ చైతన్యంలో జ్వర ఉండదండి మీరు జరని మీ అంటే వృద్ధాత్మ మీ ఎందు ఆరోపించుకుని నేను ఉన్నాను ఇస్ ద బేసిక్ ట్రూత్ నేను ముసలివాడనై ఉన్నాను అంటే మీరు అధ్యారోపణం చేసుకున్నారు దేహము యొక్క ఒకనొక డిసడ్వాంటేజ్ ఏదైతే ఉందో దానిని మీరు అధ్యారోపణం చేసుకున్నారు దానివల్ల మీకు నష్టం దేహానికి నష్టం ఎవడూ బాగుపడి బాగుపడేది లేదు దాంతో మీకు నష్టం దేహానికి నష్టం అలా కాకుండా మీరు అధ్యారోపణం చేసుకోలేదనుకోండి dehamunaku unde disadvantage ni mean etumedu meer veskokunda unte you stand apart from the body as it was nenu unnanu dehamunaku oka disadvantage undi this this is a practical thing dehaniki disadvantage undi that is there nenu unnanu so ee disadvantage ki something has to be done sometimes sometimes you need not do also ఇప్పుడు దేహము ఎరగా బుర్రగా కనపడలేదనుకోండి అది డిసడ్వాంటేజ్ అని కొంతమంది అనుకుంటారు మీరు అది అనుకోనక్కర్లేదు లోకంలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని పిచ్చివాడు అనుకుంటారు మంచిది అంతకంటే పెద్ద వరం ఇంకేమక్కర్లేదు పెద్ద బ్లెస్సింగ్ అది ఆయన పిచ్చి అయిపోతున్నాడు రా అని అనుకున్నాడు అనుకోండి అమ్మ ఎంత బ్లెస్సింగ్ అది నెత్తి మీద పాలు పోసినట్లే సో మ్యాన్ ఇన్ ది బ్లాక్ అని చార్లెస్ జికిన్స్ నవల మ్యాన్ ఇన్ ది బ్లాక్ అతను గొప్ప వదాన్యుడు ధాత కానీ ఎవరికీ తెలియనివ్వడు తను వదాన్యుడు అనే సంగతి ఎవరికీ తెలియనివ్వడు దాంతో ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు వీడు పిసినారి అనుకుంటారు అని ఆయన ముఖం మీదే అంటూ ఉంటారు ముఖం మీద డైరెక్ట్గా అనకపోయినా ఆయన అలా వెళ్తుంటే అరే ఆ లోభికి పోతున్నట్లా అని ఆయనకి వినపడి ఇట్లాగే దూరం నుంచి అనుకుని తలకే తిప్పుకుంటారు ఆయన అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తూ ఉంటాడు కానీ మహాదాత అది ఎవళ్ళకో సడన్గా తెలుస్తుంది ఒకప్పుడు తెలియదు కూడా కాబట్టి ఈయన దాతాన్ని ఉళ్ళో వాళ్ళందరికీ తెలిసిందనుకో క్యూ కట్టి కూర్చుంటారు మీ పెద్ద డిసడ్వాంటేజ్ ఎనీవే కాబట్టి ఎరగబురగా లేను అనేది డిసడ్వాంటేజ్ కూడా కాదు సపోజ్ పరిగెత్తి వడు పరిగెత్తలేకపోయాడనుకోండి ఇప్పుడు ఇంకా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి పరిగెత్తితే పరిగెత్తడం మానేస్తాడు ఈజీ టే డిసడ్వాంటేజ్ నో ఇట్ ఈజ్ నాట్ ఏ డిసడ్వాంటేజ్ ఎందుకని పరిగెత్తడం మానేస్తాడు వేగంగా నడుస్తాడు వేగంగా నడుస్తుండగా మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి ఈజీటే డిసడ్వాంటేజ్ నో ఎందుకంటే ఇప్పుడు మెల్లగా నడుస్తాడు మెల్లగా నడిచేవాడు కుంతుకుంటూ నడిచే పరిస్థితి వచ్చిందనుకోండి ఈజీ టే డిసడ్వాంటేజ్ నో ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యూ లుక్ ఎట్ థింగ్స్ ఇట్ ఈజ్ నాట్ ఏ డిసడ్వాంటేజ్ కుంతుకుంటూ నడుచు సో అంతకుముందు పది పనులు చేసేవాడు ఇప్పుడు ఒక్క పనే చేస్తాడు ఇంకా కుంటడం కూడా కష్టమైతే ఆ పని కూడా మానేసి దేహాన్ని మంచం మీద పడేసి పెడతారు కాబట్టిసడ్వాంటేజ్ అన్నది కూడా వెరీ సబ్జెక్టివిటీస్ కాబట్టి ఇంకా దాని సబ్జెక్టివిటీ బాగా తీసేసి సింపుల్ ఆబ్జెక్టివిటీగా అట్టబెడితే దేహములోకి ఉన్న స్వరూపం మీద వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు దీన్ని అభ్యాసం చేస్తే జరను జయించవచ్చు మృత్యువులు జయించవచ్చు ఎందుకంటే దేహము మరణిస్తుంది దేహము ప్రాణవిహీనం అయిపోతుంది ఆ సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది ఇదిగో ఈ కట్టే పడిపోతుంది అని తెలుస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే ఫలానా వారికి మాత్రమే తెలుస్తుంది అనుకుంటారు ఇదో భ్రమ ఫలానా వారికి మాత్రమే కాదు అందరికీ తెలుస్తుంది చికాగోలో జైలు ఉంది అక్కడ దాని కరెక్షన్ సెంటర్ అంటారు అక్కడ ఒక లైఫ్ ఇన్నిమేట్ ఉన్నాడు అంటే లైఫ్ నూట పాతికి సంవత్సరాలు జైలు శిక్షకుంటే నూట పాతికి సంవత్సరాలు ఇంకేం బతుకుంటాడు అతను అతని సెల్ లో మందు అది ఇచ్చి అతను పడుకోబెట్టాడు ఇంట్లో బాగులు పెద్దవాడైపోయాడు ఆ సెల్మేట్తో చెప్పాడు అరే వీళ్ళు తలుపులు అయితే వేసేసారు నేను ఇంక రేపు పొద్దున్నదాకా బతుకుండానమ్మా నేను నేను ఈ రాత్రి అస్తమిస్తున్నాను మరణిస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండరానన్నా నువ్వు నాకు ఇంతకాలం సపోర్ట్ చేసామని థ్యాంక్స్ చెప్పి కొడుకుంటావు ఇద్దరునో సరే ఏదో వాగుతున్నాళ్లే పెద్దయని అనుకుని వీడు కొడుకుంటాడు కొన్నాడు పొద్దున పో ప్రారంభమైంది అంటే దీనికోసం వాడు ఏదో మహావైదికుడో మహాపుణ్యాకుడో కలక్కర్లా ప్రతి వాడికి తెలుస్తుంది ప్రాణపు పోకడ ప్రతివాడికి తెలుస్తుంది చుట్టుముట్టు వాడికి తెలియదు ఎవరికి వాడికి తెలుస్తుంది చుట్టుముట్టు వాడికి తెలియదు శ్రీకృష్ణుడు పదిహేనో అధ్యాయంలో ఏం చెప్పాడంటే తీవ్రమైన దేహాభిమానం గలవాడికి కూడా తెలియదని చెప్పాడు కొంత దేహాభిమానం తగ్గిన వాడికి తెలిసిపోతుందంట ఉత్క్రాంతం స్థితం వాపీ గుంజానం వా గుణాన్వితం విమూఢా నాభిజానం పశ్యంతి జ్ఞానచక్షుష కాబట్టి తెలుస్తుంది ఏమీ సందేహం లేదు తెలుస్తుంది కొంచెం లోకంలో సామిత అవుతుంది ప్రాణం పోకడా వర్షపు రాకడా తెలియదు చుట్టుపక్కల వాళ్ళకి తెలియదనే అభిప్రాయం అని చెప్పిన వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ దీని కొట్టపోతారు వీళ్ళు ప్రాణం పోయాక తీసుకెళ్ళి డాక్టర్ దీని కొట్టపోతారు పైగా ఇంకా దీంట్లో అదర్ ఇష్యూ సార్ ఆల్సో దా అక్కడే పోయాడని చెప్పడంలో అడ్వాంటేజ్ ఉంది ఇంటి దగ్గర పోయాడంటే మళ్ళీ నక్షత్రం ఉంటారు సో ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి అప్పుడు హాస్పిటల్లో పోయాడని చెప్పారనుకోండి ఇంక ఇప్పుడు నక్షత్రాలు ఇలా ఉన్నా అలా ఉన్నా ఇంకే నక్షత్రం ఏంటండి ఏం నక్షత్రం ఏం చేసుకుంటారు what will you వాట్ విల్ యూ డూ విత్ జాబ్ జీవుడికి వినాశం లేదు దేహానికి జీవం లేదు దాన్ని తీసుకెళ్ళి బూడిచ్చేసేసి వదిలిచేసే అంతే ఇవన్నీ కూడా ఏదో కొన్ని భావజాలాలు అలా la ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఆల్ దాట్ మేము వేదాంతం కొంచెం ఇటువంటి వాటిని పైకి పోతూ ఉంటాం సో ఆ మరే ఆ భాయే ఆ భయే భయం ఉండకూడదండి మీరు స్వామి వివేకానంద చెప్పేవాడు మీకు భయం ఉంటే మీకు ఆత్మస్వరూపం తెలియదని వాడు ఎలా తెలుస్తుందండి మీరు భయాన్ని పట్టు కూర్చుంటే అది ఏం చేస్తుంది మిమ్మల్ని స్లేవ్ చేసేస్తుంది ఫియర్లీ అన్స్లేవ్స్ ది పర్సన్ భయం ఉండకూడదు జీవితంలో భయం అనేది ఉండకూడదు నేను చిన్న కుడ్రాడి రాత్రి పదిన్నర పదకొండో అయిపోయింది ఇంటికి వెళ్ళి కొడుకోవాలి మా అమ్మగారు పాపగా వదిలి కూడా వెళ్ళేప్పటికీ అక్కడ మావిడి చెట్టు ఒకటి ఉంది పెద్ద మామిడి చెట్టు దానికి దెయ్యాల మావిడి అని పేరు ఆ మామిడి చెట్టు కింద పొగలు కూడా ఎండ ఉండదు ఇంకా రాత్రి వెన్నెల పడే ప్రసక్తే లేదు ఆ మావిడి చెట్టు ఆ ఏరియాకి వెళ్తూ ఉండగా మంచి వెన్నెలగా తెలుస్తూ ఉంటుంది రోడ్డు ఆ మామిడి చెట్టు నేడలో ప్రవేశిస్తే ఇంకా చీకట్లో ప్రవేశించాలి మళ్ళీ వంద అడుగులు దాటితే మళ్ళీ వెలుగులోకి వస్తారు ఈ వందడుగులు భయం నేను ఆ నీడ దాకా వచ్చి నీడలో ప్రవేశించడానికి భయం వేసి మళ్ళీ వెనక్కి వెళ్తాను ఎక్కడికి వెళ్తాను వెనక్కి వెళ్ళిపోయి అక్కడ సంస్కృత కళాశాల ఉంటే దాన్ని అడుగు మీద వెళ్ళి చలి అప్పుడు మళ్ళీ అప్పుడు పది అడుగులు వేసి ఇప్పుడు మళ్ళీ ఏం వెళ్తామని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ నీడ దగ్గరికి వచ్చే భయం వేసి వెనక్కి వెళ్ళి ఆ చలితో వణికిపోతూ కూర్చున్నాను అడుగు తెల్లారాక తెల్ల తెల్లవారుతుంటే వచ్చారు మా అమ్మగారు అడిగారాడా ఎక్కడున్న రాత్రనా ఎక్కడ ఉన్నానులే అని ఏదో తలకు సమాధానం చెప్పేసి అది అయిపోయింది చిన్న వయసు కాబట్టి నడిచిపోయింది భయం అంత కష్టాన్ని ఇస్తుంది మనిషిని భయం అంత ఇబ్బంది పడుతుంది మీరు భయాన్ని కలిగి ఉన్నారంటే మీరు పంచాంగ శ్రవణం చేశారంటే మీకు భయం పట్టేసుకుంటుంది వేదా ఆత్మశ్రవణం చేయమన్నాడు కానీ నిన్ను పంచాంగ శ్రవణం చేయమని ఎవడు చెప్పాడు శాస్త్రం లేదు అలాగా శాస్త్రం ఏమని చెప్తుందంటే ఆత్మభారయ దృష్టం శ్రోతం జహా అని చెప్తాం పంచాంగం శ్రోతం ఎక్కడైనా ఉందో వీళ్ళు పెట్టారు నువ్వు రామాయణం శ్రవణం చేయాలి రాముడు గురించి తెలుసుకోవాలి కానీ పంచాంగంలో ఆదాయం ఎంత వ్యయం ఎంత ఏం చేస్తారు దంతటి ఈ ఏడాది చెప్తున్నాడు ఓవరాల్ ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ మొత్తం దేశానికి అని చెప్పాడు అంటే నేను నా నువ్వు చెప్పింది ఏమిటి అమెరికాయే చైనాకి మూడు ట్రిలియన్ డాలర్స్ అప్పుబడి వాళ్ళే డెట్లో ఉన్నారు భారతదేశం అప్పులో ఉందని కొత్తగా చెప్పాలండి భారతదేశం అప్పులో లేదు మీకు తెలీదు ఎవరినైనా ఆ రెండో తరగతి పిల్ల మీరు చెప్తారు కాబట్టి భయం అనేది దరిదాభివృద్ధి రానివ్వకూడదు భయం అనే మాట ఉండకూడదు అభయం దేనికి భయపడ్డాడు భవిష్యత్తు గురించి భయపడకపోవడం అది ఆత్మజ్ఞానం యొక్క ఒక విశిష్టమైన లక్షణం అభయం వెరీ స్పెషల్ యునీక్ క్వాలిటీ ఏంటంటే భవిష్యత్తు గురించి భయపడ్డాడు ఎందుకంటే భవిష్యత్తు మిథ్యాన్ని వాడికి తెలుస్తూ ఉంటుంది భవిష్యత్తు అనేది ఏం లేదు మన మనస్సులో కల్పించుకున్నది మాత్రమే కాబట్టి ఆ భయే శుద్ధే శుద్ధము అంటే రాగద్వేషాది దోషములు లేవు కిల్యభావం ఉందనుకోండి కిల్యభావం ఉంటే ఇప్పుడు ఐఎమ్ ఫాదర్ అని మీరు అనుకున్నది కిల్యభావం వెంటనే ఒక ఒక శిశువు మీద లేకపోతే ఒక వ్యక్తి మీద రాగము ఇతర మీద ద్వేషము ద్వేషం అంటే అందరి మీద కాదు ఈ రాగాన్ని బట్టి ద్వేషం వస్తుంది సో రాగాన్ని బట్టి ద్వేషం వస్తుందంటే ఇప్పుడు ఓ కోతి కోతి పిల్ల ఉన్నాయి ఓ పండు ఇచ్చారు ఆ కోతి తింటోంది కోతి పిల్ల తింటోంది ఈ లోపల ఇంకో పిల్ల వచ్చింది ఆ పండు కోసం ఆ పండు చూసి ఈ పెద్ద కోతి ఆ చిన్నపిల్ల మీద ఆ హుంకరి అని హుంకరిస్తూ భయపడిపోయి ఆ పిల్ల పాడిపోయింది అలా రాగ ద్వేషాలు అలా ఉంటాయి కోతులకక్కట్ల కోతులు యానిమల్స్ ఇన్స్టింగ్ వైజ్ మనుషుల్లో ఇంకా అధికంగా ఉంటాయి ఈ కాబట్టి సో కిలభావము ఉండగా శుద్ధంగా ఉండడం అనే మాటే లేదు శంకర్లు గీత చాలా సుందరమైన నిరూపణ ఒకటి చేశారు సాత్విక కర్త చోట అనహంకారని ఉంటుంది వాడు రాజస కర్త కర్త మూడు విధాలు కర్త అంటే పనిచేయవాడు తామసకర్త రాజసకర్త సాత్వికర్త సాత్వికర్త అంటే అహంకారము లేనివాడు అని ఉంటుంది నిరహంకార దానికి అర్థం ఏమిటి అంటే నేను గొప్ప మునగాడిని అనే గర్వము లేనివాడు అని అర్థం అంతేకాని తన ఎందు కర్తృత్వ భావన లేనివాడు అని కాదు ఎందుకంటే కర్తృత్వ భావన లేనివాడు ఆత్మస్వరూపుడు అయిపోతాయి వాడు మళ్ళీ సాత్విక కర్త అవ్వడం వాడు కర్త అవుతున్నాడు కదా కర్త అవుతున్నాడంటే కర్తృత్వ భావన ఉన్నది కిల్య భావన ఉన్నది నేను కర్తను అంత మాత్రం కిల్య భావన ఉన్నది కానీ ఆ కర్తృత్వం చుట్టూ గర్వము అహంకార లేవు దర్పము లేవు బట్ స్టిల్ కర్తృత్వ భావన ఉన్నది సో సో అదేవిధంగా మీరు కిల్యభావము ఉంది అంటే దాని ఎందు దోషం వచ్చేస్తుంది కర్తృత్వ భావన ఉంది అంటే మీరు ఎంతటి సత్పురుషులైనా కూడా మీకు భోక్తృత్వము తప్పదు దానివల్ల సుఖ దుఃఖములు అధ్యారూపం తప్పదు నేను సుఖిని నేను దుఃఖిని అనేటువంటి అధ్యారూపం తప్పదు సో జన్మ మరణముల యొక్క బంధము తప్పదు కాబట్టి ఏ రకమైన కిల్యభావము లేకుంటే ఆకాశము వలే ఆకాశమే స్వచ్ఛంగా ఉంటుందండి శుద్ధంగా ఉంటుందండి వాయువు శుద్ధంగా ఉంటుందని చెప్పలేరు మీరు ఒకప్పుడు సువాసన ఉండొచ్చు ఇంకొప్పుడు దుర్వాసన ఉండొచ్చు నీరు శుద్ధంగా ఉంటుందని చెప్పలేరు ఒకప్పుడు మురికు ఉండొచ్చు ఒకప్పుడు స్వచ్ఛంగా ఉండొచ్చు పృథివి కూడా అంతే అగ్ని కూడా అంతే శ్మశానాగ్ని అపవిత్రం అంటాడు యజ్ఞాగ్ని పవిత్రం అంటాడు సో అగ్ని కూడా అపవిత్రము పవిత్రము అని అనేట్టుగా ఉంటుంది టైటు పంట పెట్టారనుకోండి అగ్ని ఎలా ఉంటుంది అదే గంధపు చెక్క మంట పెట్టారనుకోండి ఆజ్ని తేడాగా ఉంది కానీ ఆకాశం ఈ ద్వంద్వములు లేని శుద్ధమైన తత్వం అలాంటిది ఆత్మ శుద్ధి అంటే సకల ద్వంద్వములు లేని శుద్ధమైనటువంటి ఆత్మతత్వము శుద్ధే సైంధవఘనవత్ ఏకరసే అది సైంధవ ఘనము వలె అంటే మీ ఆత్మతత్వాన్ని మీరు చూసుకుంటే మీరు ఏ అంశంలో చూసినా అది తెలియని తప్ప మర్యది కాదు